శ్రీ గణేశాయ నమ మహాభారతంలో విరాట పర్వంలో ద్వితీయోధ్యాయం యొక్క తెలుగు వివరణ భీమసేనుడు మరియు అర్జునుడు వీళ్ళిద్దరూ కూడా విరాట పర్వంలో విరాట నగరంలో ప్రవేశిస్తున్నప్పుడు వాళ్ళ వాళ్ళ అనుకూలమైనటువంటి కార్యాలు ఏమిటి ఏవే కర్మల్ని చేయదలుచుకున్నారు అని చెప్పి ఇక్కడ వాళ్ళిద్దరూ కూడా వివరించడం జరుగుతోంది భీమసేనుడు అంటున్నాడు నేను పౌరోగవుడు అనే చెప్తూ నేను పౌరోగవుణ్ణి అని చెప్తూ నా పేరు బల్లవుడు అని చెప్తాను ఈయన విరాటరాజు కొలువులోకి వెళ్ళి ఏదో ఒక కర్మ చెయ్యాలి కదా ఏదో ఒక పని చెయ్యిందే ఉద్యోగం చెయ్యిందే ఎలా గడుస్తుంది అందుకుని నేను ఈ విధంగా చెప్తా పౌరోగవుడు అంటే ఇక్కడ అసత్యం కాదు మన సనాతన సంప్రదాయంలో అసత్యము ఎప్పుడూ చెప్పకూడదు సత్యం వద అని చెప్పినా సర్వకాల సర్వావస్థలందు కూడా మన పూర్వజనులు అసత్యాన్ని ఎప్పుడూ చెప్పలేదు సత్యాన్ని మరుగుపరచడమే అసత్యాన్ని చెప్పడం కాదు అక్కడ ఇక్కడ పౌరోగవుడు అంటే పురోగహ అంటే పురహ అగ్రే గీతి పురోగహ వాయు అని కూడా ఒక అర్థం వాయు యొక్క వాయు ఇంకొకటి ఏమిటంటే పౌరోగవుడు అంటే పాకశాల అధ్యక్షుడు అనే అలా చెప్తూ నా పేరు బల్లగుడు అంటాను బల్లవుడు అని చెప్పి నేను చెప్తాను బల్లవుడు అంటే కూడా సూపకర్త అంటే వంటవాడు అనే అర్థం అలాగ చెప్తూ నేను విరాట కొలువులో ప్రవేశిస్తాను అక్కడ నేను చక్కటి సూపాలని చక్కటి పప్పులని తర్వాత భక్ష్య భోజ్య లే లేహ్య చూష్య మొద మొదలైనటువంటి కూడా నేను చేస్తాను చక్కగాను అందరికీ రుచికరంగా ఉండి పెడతాను మంచి సుశిక్షితులైన వాళ్ళని నా దగ్గర ఉంచుకుని వాళ్ళ చేత వండిస్తాను అలాగే ఈ వంట చరకకు ఈ కట్టెలు మొదలైనవి ఉన్నాయో వాటిలన్నిటిని కూడా ఆ మహావృక్షాలన్నింటిని కూడా పెకలించుకుని వస్తాను నేను ఎందుకంటే నేను నాకు చిన్న చిన్న పనులు చేయడం అనేది అలవాట్లేనిది అమానుష కర్మలు మాత్రమే చేస్తూ ఉంటా నేను కాబట్టి ఇక్కడ కూడా నేను అలాగా మానుష కర్మల్ని చేసి నేను ఉండలేను సంవత్సరం పాటు కాబట్టి అమానుష కర్మల్నే చేస్తాను ఈ అమానుష కర్మల్ని చేయడం ద్వారా అంటే మనుషులకు అతీతమైనటువంటి కర్మల్ని చేయడం ద్వారా పనులు చేయడం ద్వారా రాజుగారి యొక్క దృష్టి నా మీద పడుతుంది కాబట్టి అందరినీ ఆయన గౌరవించినట్లు కాకుండా నాకు ప్రత్యేక గౌరవాన్ని ఇస్తాడు ఆయన మళ్ళీ ఇంకా ఏం చేస్తానంటే చక్కగా భక్ష్యాలని అన్నరసాలని పానాలని అన్నింటినీ కూడా నేను చక్కగా చేస్తూ వంటవాడిగా ఉంటాను అలాగే ఏనుగుల్ని భధించినటువంటి ఏనుగుల్ని లొంగదీసుకోలేనటువంటి ఎద్దులని వీటి అన్నిటినీ కూడా నేను నిగ్రహించి లొంగదీసుకుంటాను వాటి అన్నిటినీ కూడా ఎందుకంటే రాజ్యానికి క్షేమం కలిగించనివి ఏవైతే ఉంటాయో వాటిని లొంగ తీసుకుంటాను నేను మళ్ళీ ఈ కొంతమంది మల్లయోధులు వస్తూ ఉంటారు నేనే బలవంతుణ్ణి రాజ్యంలో ఎవరో కూడా నన్ను పట్టుకోలేరు నేనే గొప్పవాణ్ణి అని చెప్పి వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరినీ నిగ్రహించి వాళ్ళని పడేసి వాళ్ళని అమక్షయానికి పంపించేస్తాను రెండు నాలుగు పనులు చేస్తాను ఇక్కడ నేను ఏమిటంటే అరాళిక గోబికర్త సూపకర్త నియోధక ఈ నాలుగు పనులు నేను చేస్తాను అరాళిక అంటే గజ శిక్షకుడుగా ఉంటాను గోవికర్త అంటే ఈ వృషభాలనన్నిటినీ మహా పట్టు బలవంతమైన బలవంతులైనటువంటి ఈ వృషభాలనన్నిటినీ కూడా ఈ నేను లొంగదీసుకునే ఉద్యోగము సూపకర్త వంటవాడి కింద అంటే ఈ మల్ల ఈ యోధులందరినీ కూడా వాళ్ళందరినీ లొంగదీయడం నిగ్రహించడం ఈ వీళ్ళందరి ఈ పహల్వాన్లు అనమాట వీళ్ళందరినీ కూడా నేను పట్టుకునే పని కూడా చేస్తాను ఇలాగ నాలుగు పనులను నేను చేస్తాను విరాట్ రాజ్యంలో అలాగే నేను పూర్వం యుధిష్ఠిరైన యొక్క ధర్మరాజు యొక్క గృహంలో ఆయన సభలో ఉండేవాడిని అని చెప్పి కూడా చెప్తాను నేను అలాగే నన్ను నేను రక్షించుకుంటూ తప్పకుండా నేను చక్కగా ఈ సంవత్సరం పాటు కూడా కాలం గడుపుతాను అని చెప్పి భీముడు చెప్పాడు సరే ధర్మరాజు అంటున్నాడు సరే బాగుంది మరి అర్జునుడు ఏం చేస్తాడు అర్జునుడు సామాన్యుడు కాదు కదా అందరిలోకి శక్తిమంతుడు ఎంత శక్తిమంతుడంటే ఇలాగ వివరిస్తున్నారనమాట ఏమని ఇతను కాండవ దహ కాండవ వనాన్ని దహించి అగ్నికి మొత్తం అంతా కూడా కాండవ వనాన్ని అంతటిని కూడా అగ్నికి సమర్పించేశాడు శ్రీకృష్ణుడితో కలిసి ఈయన దుర్యం ఇంద్రుడితోటి యుద్ధం చేసి ఇంద్రుడిని జయించాడు అలాగే అక్కడ ఈ పన్నగాలు సర్పాలు రాక్షసులు ఎవడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జయించేశాడు అలాగే వాసుకు యొక్క ూపి యొక్క మనస్సుని హరించినటువంటి వాడు ఈయన ఇంకా శ్రేష్ఠుల్ని కొంతమంది చెప్తున్నాడు ఇక్కడ ధర్మరాజు బాగా ప్రకాశించేవాడలో సూర్యుడు శ్రేష్ఠుడు మనుష్యుల్లో బ్రాహ్మణుడి శ్రేష్ఠుడు సర్పాల్లో ఆశీ విషము అనేటువంటి సర్పము శ్రేష్టమైంది అలాగే తేజస్ తేజస్ సంపన్నులలో అగ్ని తేజస్సులో అగ్ని సంప శ్రేష్టమైంది ఆయుధాల్లో వజ్రము ఎడ్లలో ఎద్దులలో వృషభాలలో కకుద్మి అంటే ఎక్కువ నూపురం ఉన్నటువంటి ఎద్దైనా కావచ్చు ఆవేనా కావచ్చు నూపురము ఎత్తుగా ఉన్నటువంటిది శ్రేష్టమైంది అలాగే సరస్సుల్లో నదులలో సముద్రము శ్రేష్టము వర్షించే వాటిలో పర్జన్యుడు పర్జన్యుడు శ్రేష్ఠుడు అలాగే నాగులలో ధృతరాష్ట్రుడు ఐరావణుడు ఏనుగులలో అలాగే మనకి ఇష్టమైన వాడు ఎవరు అంటే ఇష్టమైన వాళ్లల్లో ఏదో ఎక్కువగా ఇష్టమైన వాడు ఎవరంటే పుత్రుడు అలాగే చక్కని స్నేహితురాలు ఎవరంటే భార్య భార్య శ్రేష్టమైంది మే గిరులలో పర్వతాల్లో శ్రేష్టము మేరువు అలాగే మధుసూదనుడు దేవతల్లో శ్రేష్ఠుడు గ్రహాలలో చంద్రుడు సరస్సుల్లో మానస్సరోవరం ఈ విధంగా వాటి యొక్క జాతిని అనుసరించి అవి ఆ జాతుల్లో అవి శ్రేష్టమైనటువంటివి అలాగే సర్వధనుష్మతాం శ్రేష్ట అర్జున ధనుస్సును ధరించినటువంటి వాళ్ళల్లో శ్రేష్ఠుడు ఎవరై అంట అర్జునుడు ఇతను ఇంద్రుడితోటి వాసుదేవుడైన శ్రీకృష్ణుడితో కూడా సమానమైనటువంటి పరాక్రమం ఉన్నవాడు ఎప్పుడు గాంధీవ ధరించేవాడు భీభత్సుడు ఈయన ఎప్పుడు తెల్లగర్ర తెల్ల గుర్రాన్ని ధరించేవాడు మరింటి ఇంటి వాటి వాడు ఏం చేస్తాడు ఇంకా ఏమిటంటే ఐదు సంవత్సరాల కాలం ఇంద్రుని ఇంద్రుని దగ్గర స్వర్గంలో ఇంద్రుని ఇంద్రుని గృహంలో ఉంటూ అక్కడ ఆయన దగ్గర అస్త్ర విద్యను నేర్చుకుని దివ్యాస్త్రాల్ని సంపాదించినటువంటి వాడు ఇంకా ఏమిటంటే ద్వాద ఆదిత్యులు రుద్రులు పన్న పదకొండు రుద్రులే అని చెప్పిన అనుకోవడానికి వీల్లేదు పన్నెండో వాడు అలాగే ఆదిత్యులు పన్నెండు అయితే పదమూడో వాడు వసువులు ఎనిమిది అయితే తొమ్మిదో గ్రహాలు తొమ్మిది అయితే పదోవాడు అర్జునుడు ఇతని యొక్క బాహువులు ఎలా ఉంటాయంటే చక్కగా విశాలమైనవి దృఢమైనవి పొడవైనవి బాహువులు ఈ భుజాల యొక్క మధ్య భాగంలో ఈ జాఘాత కఠిన స్థనవు స్థ త్వచవు జాఘాత కఠిన త్వచవు అని జ్యాఘాత అంటే ఎప్పుడు కూడా ఈ ధను ధనుస్సుల్ని రెండు భుజాల మీద పెట్టుకోవడం వలన వాటి ఒరిపిడి వలన అక్కడ మచ్చ ఏర్పడిపోయిందిట ఏర్పడి చాలా కఠినమైపోయాయి అక్కడ ఆ భుజాలు రెండు కూడా ఎవరైనా ఒక భుజం మీద ఎడం భుజం మీద ధనుసుని ధరిస్తారు కానీ ఈయన రెండు వేపులా వేయగల సమర్ధుడు సమర్థుడు బాణాన్ని కాబట్టి రెండు భుజాల మీద పెట్టుకున్నట్ట ధనస్సుని అందువల్ల రెండు భుజాలు ఏమయ్యాయి ఆ భుజాల ఆ బొరిపిడి వలన ధనస్సుల యొక్క మౌర్వి జా యొక్క బొరిపిడి అవి కఠినమైపోయి అక్కడ గుర్తులు ఏర్పడి ఉన్నాయి ఈయన్ని దాచడానికి ఎలాగా పెద్ద పెద్ద విశాలమైన బాహులు దీర్ఘమైనటువంటి భుజం కలిగినటువంటి వాడు ఈయన్ని దాచడం ఈ భుజాన్ని కప్పడమే చాలా కష్టం కదా ఇక్కడ ఇలాంటి వాడు ఇలాంటి వాడు ఎలాగ అక్కడ గుప్తంగా చేరిస్తాడు ఆ తర్వాత ఇంకా శైలములలో పర్వతాల్లో హిమవాన్ శ్రేష్టము సముద్రుడు సరస్సుల్లో నదులలో శ్రేష్ఠుడు అలాగే దేవతలలో శుక్రుడు అంటే ఇంద్రుడు వసువులలో హవ్యరాట్ అగ్ని అంటే అగ్ని మృగములలో శార్దూలము పులి పక్షులలో గరుడు ఎలాగైతే శ్రేష్టమైనటువంటివో అలాగే అర్జునుడు కూడా కవచధారి కవచధారులైనటువంటి వీరులలో అత్యధిక శ్రేష్ఠుడు అలాంటి అర్జునుడు ఏం చేస్తాడయ్యా ఇక్కడ అని చెప్పి అంటున్నాడు అర్జునుడు అంటున్నాడు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను షండక అస్మితి నేను క్లీవుడ్ అవుతాను నపింసకుండా అవుతాను అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నాను నా ఈ భుజాలు ఎలాగైతే జాఘాత కఠిన త్వచవు అని చెప్పి నేను ఆ భుజాలు భుజాలని నేను చక్కటి హారాలతోటి ఆభరణాలతోటి వాటిని కప్పివేస్తాను అలాగే చెవులకు కొండలని కుండలాలని చక్కటి లోలకల్ని ధరిస్తాను అలాగే చేతులయందు శంఖాలతో కూడినటువంటి గాజుల్ని ధరిస్తాను పెద్ద కేశాలని స్త్రీలు ఎలాగైతే పొడవైన జుట్టుని అలంకరించుకుని ఉంటు ఉంటారు అదేవిధంగా నేను పొడవైన జుట్టుని అలంకరించుకుని బృహన్నల అనే పేరుతో నేను సంచరిస్తూ ఉంటాను పూర్వ అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలకి ఆఖ్యాయిక అంటే పూర్వక రాజుల వృత్తాంతాలను చెప్తూ వాళ్ళ యొక్క మనస్సుల్ని రంజింపజేస్తూ ఉంటాను అలాగే గీతము నృత్యము వాదిత్రము అనేటువంటి దీన్ని త్రిక్కము అంటారు ఈ మూడింటినీ కూడా నేను నేర్పిస్తూ ఉంటా విరాటపురంలో విరాట్ నగరంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాను అలాగే ప్రజలందరికీ కూడా ఆచారము విచారము ఏమిటి అన్నది అందరికీ కూడా నేను చెప్తూ నేను నన్ను నేను గుప్తపరుచుకుంటూ నేను చరిష్ అలాగే యుధిష్ఠురని యొక్క నేను ద్రౌపదికి పరిచారుగ్గా ఉండేవాణ్ణి అని చెప్పి రాజు గనక అడిగితే చెప్తాను అందువలన నువ్వు బెంగపడవలసిన అవసరం లేదు నేను ఈ విధంగా విరాట భవనంలో సుఖంగా సంవత్సరం కాలము కూడా వ్యవహరిస్తాను అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ కూడా అర్జునుడు చెప్పిన మాటలో బృహన్నలా అంటే బృహత్ నలా నలా అంటే ఇక్కడ స్త్రీగా ఉన్నాడు కాబట్టి షండకుడుగా షండ్రుడిగా ఉన్నాడు కాబట్టి నల అన్నారు నలహ నలహ అంటే లరయోర్ లాకి రాకి లాకీ రాకీ అభేదము నరహ అని నరహ అంటే నరనారాయణుల అంశమే అర్జునుడు శ్రీకృష్ణుడు కాబట్టి ఇక్కడ చెప్పింది ఈ నర కాదు పొడవైనటువంటి నరుడు బృహత్ అంటే ప్రథమమైన అని కూడా చెప్పవచ్చు బృహన్ నరహ బృహన్ నల ఈ విధంగా కూడా ఇక్కడ మనం ఆయన అబద్ధం చెప్పలేదు అని చెప్పి అన్వయించుకోవచ్చు అదేవిధంగా ద్రౌపద్యాహ పరిచారిక అన్నారు ద్రౌపదికి పరిచారిక అని చెప్పినంటే ఇక్కడ కూడా అబద్ధం కాదు ఎందుకంటే పరిచారిక పరిచారకుడు ఇవి చాలా అత్యంత సన్నిహితమైనటువంటి వాళ్ళకి ఉపయోగించేవి స్త్రీకి పరిచారకుడు ఎవరు అంటే అంటే అత్యంత సన్నిహితంగా ఉండేవాడు భర్త అలాగే భర్తకి అత్యంత సన్నిహితంగా ఉండేది భార్య కాబట్టి ఇక్కడ చెప్పింది కూడా అబద్ధం కాదు అని చెప్పి మనకి తెలుస్తోంది ఇది రెండవ అధ్యాయం యొక్క రెండవ అధ్యాయం యొక్క తెలుగు వివరణము సర్వం శ్రీ గురుచరణార్పణం వస్తు